మేలులేదు తీలులేదు మించినిదే హరిమాయ కాలమందే హరికంటి ఐవల్యమొకటే సురలును జీవులే అసురులును జీవులే ధరనిందు ప్రకృతి భేదమే గాని సురలకు స్వర్గము అసురులకు నరకము పరగ ఈ రెంటి గతి పాపపుణ్యములే పలతులు జీవులే పురుషులు జీవులే భేదములే కాని బలిమి స్వతంత్రము పరతంత్రమొకరికి ఎలమి నిందులో చెల్లేనాధికములే రాజులును జీవులే రాశిబంట్లు జీవులే ఓజతో సంపద చెల్లేదొకటే వేర్రు సహజపు శ్రీవేంకటేశు శరణమొక్కటే గతి పాజు కర్మము ఉండొకటి బంధమోక్షములు